యూనిట్ ట్వంటీ వన్ లెసన్ ఎయిటీ ఫోర్ లిజన్ ఓన్లీ స్టార్ట్ చాముండి కొండ మీద ఇటీవల మా క్లాసు వాళ్లం అందరం కలిసి చాముండి కొండకు వెళ్ళాం కొంతమంది నడిచి వెళ్దాం అన్నారు కొంతమంది నడవలేం బస్సులో వెళ్దాం అన్నారు అందరం కలిసి సరదాగా వెళ్తే మెట్లు ఎక్కటం కష్టం కాదు సులభంగానే ఎక్కగలం అనుకున్నాం తలా నాలుగు అరటిపళ్ళు తిని బయల్దేరాం మెట్లకు అటు ఇటు చెట్లు పొదలు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి నాలుగైదు మెట్లు ఎక్కామో లేదో రవికి కుమారుకు ఒక పోటీ వచ్చింది అక్కడ ఒక పెద్ద రాయి ఉంది ఆ రాతిని నేను ఎత్తగలను అన్నాడు రవి నువ్వు ఎత్తలేవు అన్నాడు కుమార్ పందెం కట్టమన్నాడు రవి కొండమీద నువ్వు ఎన్ని అరటిపళ్లు తినగలవో అన్ని కొనిస్తాను అన్నాడు కుమార్ రవి ఆ రాతిని ఎత్తటానికి ప్రయత్నం చేశాడు అది లేవలేదు మళ్లీ ప్రయత్నించాడు చివరికి ఆ రాయి కొంచెం లేచింది ఇంతలో ఆ రాతి ఉన్న తేలు ఒకటి రవిని కుట్టింది వెంటనే అతను ఆ రాతిని వదిలాడు అది కిందపడ్డది అక్కడ నేల ఏటవాలుగా ఉండటం వల్ల ఆ రాయి పక్కన ఉన్న కుమారు పాదం మీదికి దొర్లింది ఇద్దరూ అక్కడ మెట్టు మీద కూలబడ్డారు ఇంక వాళ్ళిద్దరూ కొండ ఎక్కలేరు అని నిర్ణయించి కొండమీదికి వెళ్లే ప్రయత్నం మానుకున్నాం ఆ రోజు రవి కుమార్ల పోటీ వల్ల మా ప్రయాణం ఆ విధంగా ముగించాల్సొచ్చింది మైసూరులో నా అనుభవాలను గురించి ఇంకా కొన్ని విషయాలను ఇంకొకసారి చెప్తాను లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ చాముండీ కొండ మీద చాముండీ కొండ మీద ఇటీవల మా క్లాసు వాళ్లం అందరం కలిసి చాముండి కొండకు వెళ్లాం ఇటీవల మా క్లాసు వాళ్లం అందరం కలిసి చాముండి కొండకు వెళ్లాం కొంతమంది నడిచి వెళ్దాం అన్నారు కొంతమంది నడిచి వెళ్దాం అన్నారు కొంతమంది నడవలేం బస్సులో వెళ్దాం అన్నారు కొంతమంది నడవలేం బస్సులో వెళ్దాం అన్నారు అందరం కలిసి సరదాగా వెళ్తే మెట్లు ఎక్కటం కష్టం కాదు సులభంగానే ఎక్కగలం అనుకున్నాం అందరం కలిసి సరదాగా వెళ్తే మెట్లు ఎక్కటం కష్టం కాదు సులభంగానే ఎక్కగలం అనుకున్నాం తలా నాలుగు అరటిపళ్ళు తిని బయల్దేరాం తలా నాలుగు అరటిపళ్లు తిని బయలుదేరాం మెట్లకు అటు ఇటు చెట్లు పొదలు పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి మెట్లకు అటు ఇటు చెట్లు పొదలు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి నాలుగైదు మెట్లు ఎక్కామో లేదో రవికి కుమారుకు ఒక పోటీ వచ్చింది నాలుగైదు మెట్లు ఎక్కామో లేదో రవికి కుమారుకు ఒక పోటి వచ్చింది అక్కడ ఒక పెద్ద రాయి ఉంది అక్కడ ఒక పెద్ద రాయి ఉంది ఆ రాతిని నేను ఎత్తగలను అన్నాడు రవి ఆ రాతిని నేను ఎత్తగలను అన్నాడు రవి నువ్వు ఎత్తలేవు అన్నాడు కుమార్ నువ్వు ఎత్తలేవు అన్నాడు కుమార్ పందెం కట్టమన్నాడు రవి పందెం కట్టమన్నాడు రవి కొండమీద నువ్వు ఎన్ని అరటిపళ్లు తినగలవో అన్ని కొని ఇస్తాను అన్నాడు కుమార్ కొండ మీద నువ్వు ఎన్ని అరటిపళ్ళు తినగలవో అన్ని కొని ఇస్తాను అన్నాడు కుమార్ రవి ఆ రాతిని ఎత్తటానికి ప్రయత్నం చేశాడు రవి ఆ రాతిని ఎత్తటానికి ప్రయత్నం చేశాడు అది లేవలేదు అది లేవలేదు మళ్లీ ప్రయత్నించాడు మళ్లీ ప్రయత్నించాడు చివరికి ఆ రాయి కొంచెం లేచింది చివరికి ఆ రాయి కొంచెం లేచింది ఇంతలో ఆ రాతి కింద ఉన్న తేలు ఒకటి రవిని కుట్టింది ఇంతలో ఆ రాతి కింద ఉన్న తేలు ఒకటి రవిని కుట్టింది వెంటనే అతను ఆ రాతిని వదిలాడు వెంటనే అతను ఆ రాతిని వదిలాడు అది కిందపడ్డది అది కిందపడ్డది అక్కడ నేల ఏటవాలుగా ఉండటం వల్ల ఆ రాయి పక్కన ఉన్న కుమార్ పాదం మీదికి దొర్లింది అక్కడ నేల ఏటవాలుగా ఉండటం వల్ల ఆ రాయి పక్కన ఉన్న కుమార్ పాదం మీదికి దొర్లింది ఇద్దరూ అక్కడ మీద కూలబడ్డారు ఇద్దరూ అక్కడ మెట్టుమీద కూలబడ్డారు ఇంకా వాళ్ళిద్దరూ కొండ ఎక్కలేరు అని నిర్ణయించి కొండమీదికి వెళ్లే ప్రయత్నం మానుకున్నాం ఇంక వాళ్ళిద్దరూ కొండ ఎక్కలేరు అని నిర్ణయించి కొండమీదికి వెళ్లే ప్రయత్నం మానుకున్నాం ఆ రోజు రవీకుమార్ల పోటీ వల్ల మా ప్రయాణం ఆ విధంగా ముగించాల్సొచ్చింది ఆ రోజు రవి కుమార్ల పోటీ వల్ల మా ప్రయాణం ఆ విధంగా ముగించాల్సొచ్చింది మైసూర్లో నా అనుభవాలను గురించి ఇంకా కొన్ని విషయాలను ఇంకొకసారి చెప్తాను మైసూర్లో నా అనుభవాలను గురించి ఇంకా కొన్ని విషయాలను ఇంకొకసారి చెప్తాను నేను కొండ ఎక్కగలను మేం సులభంగా ఎక్కగలం ఎక్కగలం మనం ఆ రాయి ఎత్తగలం మనం ఆ రాయి ఎత్తగలం నువ్వు పందెం కట్టగలవా నువ్వు పందెం కట్టగలవా మీరు ఎన్ని అరటి పళ్ళు తినగలరు మీరు ఎన్ని అరటి తినగలరు వాడు మనకు తలా ఒక కలం ఇవ్వగలడా వాడు మనకు తలా ఒక కలం ఇవ్వగలడా ఆమె కొండ ఎక్కగలదు ఆమే కొండ ఎక్కగలదు వాళ్ళు ఈ పని చెయ్యగలరు వాళ్ళు ఈ పని చెయ్యగలరుగెత్తగలదు అది పరిగెత్తగలదు అవి చెట్లు ఎక్కగలవు అవి చెట్లు ఎక్కగలవు నేను కొండ ఎక్కలేను నేను కొండ ఎక్కలేను మేము ఈ రాళ్లు ఎత్తలేం మేము ఈ రాళ్లు ఎత్తలేం మనం అన్ని అరటి పళ్ళు తినలేం మనం అన్ని అరటి తినలేం నువ్వు ఆ రాతిని ఎత్తటానికి ప్రయత్నం చెయ్యలేవు నువ్వు ఆ రాతిని ఎత్తానికి ప్రయత్నం చెయ్యలేవు మీరు పందెం కట్టలేరు రవి నడవలేడు రవి నడవలేడు రమ పాడలేదు వాళ్ళు ప్రయత్నం చెయ్యలేరు వాళ్ళు ప్రయత్నం చెయ్యలేరు కుక్క చెట్టు ఎక్కలేదు కుక్క చెట్టు ఎక్కలేదు కుక్కలు మాట్లాడలేవు కుక్కలు మాట్లాడలేవు డ్రిల్ వచ్చింది వచ్చింది పోటి పోటి పోటి రవికి కుమారుకు వచ్చింది కుమారు లేదో ఎక్కామో లేదో రవికి వచ్చింది మెట్లు ఎక్కామో లేదో రవికి కుమార్కు కు వచ్చింది వచ్చింది ఎక్కామో లేదో రవికి కుమార్ కు పోటీ వచ్చింది నాలుగైదు మెట్లు ఎక్కామో లేదో రవికి కుమార్ కు పోటీ వచ్చింది అన్నాడు కొనిస్తాడు అరి పళ్ళు కొనిస్తానన్నాడు అన్ని అరిటి పళ్ళు కొనిస్తానన్నాడు ఎన్ని అరటి పళ్లు తినగలవో అన్ని అరటి పళ్లు కొనిస్తానన్నాడు కొండ మీద కొండ మీద ఎన్ని అరటి తినగలవో అన్ని అరటి పళ్లు కొనిస్తానన్నాడు సినిమా టికెట్లు అందలేదు మాకు మాకు సినిమా టికెట్లు అందలేదు ఆలస్యంగా వెళ్లటం వల్ల మాకు సినిమా టిక్కెట్లు అందలేదు మేం మేము ఆలస్యంగా వెళ్లటం వల్ల మాకు సినిమా టికెట్లు అందలేదు ముగించాల్సొచ్చింది ప్రయాణం ప్రయాణం ఆ విధంగా ముగించాల్సి వచ్చింది పోటీ వల్ల మా ప్రయాణం ఆ విధంగా ముగించాల్సొచ్చింది పోటీ వల్ల మా ప్రయాణం ఆ విధంగా ముగించాల్సి వచ్చింది ఆ రోజు రవి కుమార్ల పోటీ వల్ల మా ప్రయాణం ఆ విధంగా ముగించాల్సొచ్చింది సబ్స్టిట్యూషన్ నేను ఆ పని చెయ్యలను నువ్వు నువ్వు ఆ పని చెయ్యగలవు మనం ఆ పని చెయ్యగలం మీరు ఆ పని చెయ్యగలరు రవి రవి ఆయన ఆయన వాళ్ళు ఆ పని చెయ్యగలరు అది అది నువ్వు ఇడ్లీ మీరు. మీరు ఇడ్లీ తినలేరు నేను నేను ఇడ్లీ తినలేను మేము మేం ఇడ్లీ తినలేము మనం మనం ఇడ్లీ తినలేము సరళ సరళ ఇడ్లీ తినలేదు రవి రవి ఇడ్లీ తినలేదు అది ఇడ్లీ తినలేదు ఆయన ఇడ్లీ తినలేరు అవి అవి ఇడ్లీ తినలేవులీ తినలేరు మనం ఆ పుస్తకం చదవగలమా రాయి మనం ఆ పుస్తకం రాయగలమా తీసుకో మనం ఆ పుస్తకం తీసుకోగలమా మనం ఆ పుస్తకం ఇవ్వగలమా తీసుకురా మనం ఆ పుస్తకం తీసుకురాగలమా చూపించు మనం ఆ పుస్తకం చూపించగలమా మనం ఆ పుస్తకం అడగగలమా నువ్వు హరిని అడగలేవాణి కొట్టలేవా నువ్వు హరిని తిట్టలేవా పంపించు హరిని పంపించలేవా వెతుకు నువ్వు హరిని వెతకలేవా ఇంటర్లాక్వి రవి ప్రయాణం చేయగలడు లే ప్రయాణం చెయ్యలేడు చపాతి రవి తిను నువ్వు అన్నం తినగలవు అడుగు నువ్వు అన్నం అడగగలవు నువ్వు పూరి అడగగలవు నువ్వు పూరి చెయ్యగలవు నువ్వు ప్రయత్నం చేయగలవు లే నువ్వు ప్రయత్నం చేయలేవునుకో మీరు ప్రయత్నం మానుకో మానుకోలేరు మేము ప్రయత్నం మానుకోలేం గల మానుకోగలం సరళ ప్రయత్నం మానుకోగలదు ప్రయాణం సరళ ప్రయాణం మానుకోగలదు వాళ్ళు ప్రయాణం మానుకోగలరు రెస్పాన్స్ బ్రిల్ రవి ఎందుకు మన ఇంటికి రాలేదు వాన వచ్చింది వాన రావటం వల్ల రవి మన ఇంటికి రాలేదు శర్మ ఎందుకు మెట్టు మీద కూలబడ్డాడు కాలి మీద రాయి పడ్డది కాలి మీద రాయి పడటం వల్ల శర్మ మెట్టు మీద కూలబడ్డాడు క్లాసుకు వచ్చాడు క్లాసుకు ఆలస్యంగా రావటం వల్ల మాస్టర్ గారు రవిని తిట్టారు శారదకు బలస్ంది ఆలస్యంగా దోవలో అతని స్నేహితుడు కలవటం వల్ల సుబ్బారావు సినిమాకు వెళ్ళలేదు శర్మ ఎందుకు క్లాస్ కు రాలేదు తేలు తేలు కుట్టడం వల్ల శర్మ క్లాసుకు రాలేదు నువ్వు నాకు ఎన్ని అరటి పళ్ళు ఇస్తావు తిను నువ్వు ఎన్ని అరటి పళ్ళు తినగలవో అన్ని ఇస్తావు చదువు రవి ఎన్ని పుస్తకాలు చదవగలడో అన్ని ఇస్తాను శారదకు సరళ ఎన్ని పూరీలు పెడుతుంది తిను శారద ఎన్ని పూరీలు తినగలదో అన్ని పెడుతుంది మనకు వాళ్ళు ఎన్ని కాగితాలు ఇస్తారు రాయి మనం ఎన్ని కాయితాల్ రాయగలమో అన్ని ఇస్తారు శర్మ ఎక్కగలడు నువ్వు ఆ పని చెయ్యగలవా నేను ఆ పని చేయలేను అతను చేయగలడు కుక్కలు చెట్ెక్కగలవాయంత్రం రాగలరాయంత్రం రాలేము వాళ్ళు రాగలరు సరోజ వీణ వాయించగలదా విమల సరోజ వీణ వాయించలేదు విమల వాయించగలదు కావాలో అంత పంచదార పోలీసులు పంచదారెయ్యాలి పోలీసులు ఎవరు దొంగలో వాళ్లను పట్టుకుంటారు ఎక్కడికి రమ ఎక్కడ సరళ ఉంటుందో అక్కడికి వెళ్తుంది రవి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు శర్మ వస్తాడో రవి ఎప్పుడు వస్తాడో వస్తాడు అక్కడ నలుగురు ఉన్నారు ఎన్ని చాక్లెట్లు ఇవ్వాలి అక్కడ ఇద్దరు పిల్లలున్నారుక్లెట్లు ఇవ్వాలి రవికి చె వీణలు కొన్నాడు కమలకు ముగ్గురు తమ్ముళ్ళు వాళ్లకు ఆమె ఎన్ని పుస్తకాలు కొన్నది తలా ఒక పుస్తకం కొన్నది మేం పది మంది మేము ఎన్ని అరటి పళ్ళు తినాలి తల ఆరు అరటి పళ్ళు తినాలి మనం ఇద్దరం ఎన్ని మామిడి పళ్ళు తిందాం రెండు చెరి రెండు మామిడి తిందాం ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ నాలుగైదు మెట్లు ఎక్కాం ఇంతలోనే రవికి కుమార్కు పోటి వచ్చింది మెట్లు ఎక్కామో లేదో కుమార్ నేను బయటికి వెళ్లాను ఇంతలోనే రవి నన్ను పిలిచాడు నేను బయటికి వెళ్లానో లేదో రవినను పిలిచాడు పది గంటలయింది ఇంతలోనే మాస్టర్ గారు వచ్చారు నేను శర్మను నా పుస్తకం ఎక్కడున్నది అని అడిగాను ఇంతలోనే రవి నాకు పుస్తకం ఇచ్చాడు నేను శర్మను నా పుస్తకం ఎక్కడున్నది అని అడిగానో లేదో రవి నాకు పుస్తకం ఇచ్చాడు